నాలుగు వందల పన్నెండవ సంకీర్తన సకలోపాసకులు సగుణంబే ప్రమాణము సకల మునీ పూజించే ఈ సాకారమే ప్రమాణము సగుణంబని కొందరు సరి నిర్గుణమని కొందరు వగల పెక్కుగతి చదివిన కొలదుల వారికి వారే వాదింతురు అగణిత స్వతంత్రుడవుగాన అల వాల్మీకి టనకే అగు నిర్గుణాయ గుణాత్మనేయని ఆనతి చుటే ప్రమాణము సోహంబని కొందరు దాసోహంబని కొందరు సాహసృత్తుల రెండు తెరంగుల సకల వివేకులు భజింతురూ దేహధారియ దాసోహంబని తేరిసుకుడు మీలో కలసే సోహపు భావన సర్వ జగత్తుల చూపినదే ప్రమాణము ఆరు శాస్త్రముల ఆరు మతంబుల ఆరు కర్మములనైనాను ఈ రీతిల మిము శరణని కొలువక ఎవరికుపాయములేదు నరథాదులకు భక్తులిందరూను నానాగతులసి చూచి సారపు శ్రీవేంకటపతి మీకే శరణనుటే ప్రమాణము